కీర్తన నలభై తొమ్మిది నీవే నేరవుగాని నిన్ను నేము దైవమా నీకంటే నీ దాసులే నిర్పరులు వట్టి భక్తి నీమీద వడుకువేసి నిన్ను పట్టి తెచ్చిమతిలోన పెట్టుకొంటినీ పట్టెడు తులసి నీ పాదములపై పెట్టి జట్టిగునిరి మోక్షము జానలు దాసులు నీవు నిర్మించినవే నీకే సమర్పణ చేసి చోవల నీ కృప ఎల్లా చూరగుంటిమి భావించొక మొక్కు భారము నీపై వేసిరి పావనపు నీదాసు పంతపు చతురులు చెరువుల నీళ్లు తెచ్చి చేరెడు నీపై చల్లి వరము వడసితిమి వలసినటు ఇరవై శ్రీవేంకటేశ ఇటువంటి విద్యలనే తరిచేరి మించిరి నీదాసులే ఓనులు